సంకీర్తన సంఖ్య అరవై ఏది చూచినా నీవే ఇన్నియునుమరి నీవే వేద విరహితులకు గానా ఇరవుని రూపంబులిన్నిటాను గల నిన్ను పరికిల్చవలి కాని పరాదు గరిమ చెడి తత్సమాగంబు విడిచిన నిస్మరణ విజ్ఞానవాసన గాదుగానా ఇహ దేవత ప్రభలల్ల వెలుగుట నీకు సహజమనవలిగాని సరిగొలువరాదు బులన్ని చోట్లా పరగు గ్రహింపరాదు అవగ్రాహములుగాన ఇంతయును తిరు వెంకటేశింపవలెగాని సేవింపరాదు అంతయు ననరుగమును అరుహంబనగరాదు అంతవానికి పరుల కలవడదుగానా